కర్మ్యకర్మ పశ్యే ఇరభ్య సుక్తృత్స్ కర్మకృత్ జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం శారీరం కేవం కర్మ కదృాలాభ సుష్ట బ్రహ్మార్పణం బ్రహ్మ హవి కర్మన్విద్ధిన్ సర్వాఖిలం పాఠ జ్ఞానాకర్మాసన్యస్తర్మాణం ఇేతైర్వచనైకర్ సమవోత్ భగవాన్ భగవాన్ సన్యాసమవోచత్ శ్రీకృష్ణ భగవానుడు సన్యాసాన్ని చెప్పాడు సన్యాస అంటే త్యాగ అని అర్థం సో త్యాగాన్ని చెప్పాడు దేన్ని దేన్ని త్యాగం చేయకున్నాడు సర్వకర్మణాం సన్యాసం సర్వకర్మల యొక్క సన్యాసాన్ని చెప్పాడు అంతే సందేహం లేదు సర్వకర్మ సన్యాసాన్ని చెప్పాడు ఇత్యేత వచనై ఈ వచనముల ద్వారా మొదటి వచనం చూడండి కర్మణ్యకర్మ పశ్యేత్ ఆ ఒక్క మొక్క తీసుకోండి కర్మని అకర్మ యహ పశ్చేది యహ అంటే ఏ జ్ఞాని అయితే కర్మ యందు అకర్మను చూస్తాడు అకర్మ అంటే ఇనాక్షన్ కాదు అకర్మ అంటే యాక్షన్లెస్నెస్ ఇనాక్షన్ కాదు ఇప్పుడు ఇది ఇక్కడ ఇది చాలా క్రిటికల్ అండి కేర్ఫుల్ గా గమనించదగ్గ విషయం ఓపికగా కేర్ఫుల్ గా గమనించాలి చదివివాడు అలాగే గమనించాలి చెప్పేవాడు అలాగే చెప్పాలి కంగారు పెడితే పని ఇది ఎలాగంటే కర్మని చేస్తూ ఉంటాడు కర్మణి కర్మణి అంటే సతిసప్తమి సతిసప్తం అంటే భావార్థంలో ఉంటుంది ఏది వర్తమాన కాలంలో ఉందో అక్కడ సతిసప్తమి ప్రయోగిస్తారు కర్మణి అంటే కర్మణి సతి కర్మ ఉంది నడుస్తూ కర్మ నడుస్తూ ఉంటే యహ అకర్మ పశ్యేత్ కర్మని అకర్మ యశ్యేత్ మీరు అకర్మని చూస్తారు ఏమిటి అకర్మ ఏమిటి ఆత్మస్వరూపము కర్మతో సంబంధము లేనిది అని తెలుసుకుంటూ ఉంటాడు ఎప్పుడు కర్మ నడుస్తూ ఉంటాయి అంటే అర్థం ఏంటి సపోజ్ నేను పాఠం చెప్తున్నాను పాఠం ఇది పాఠం అయిపోతుంది చెప్పేస్తున్నాను కానీ ఈ పాఠం చెప్పే కర్తను నేను అని కానీ ఈ పాఠం చెప్పడం వల్ల వచ్చే ఫలాన్ని బోధించవలసిన భోక్తను నేను అని కానీ ఆ రకమైన సంబంధము ఇప్పుడు కూడా నేను అనే ఆ చెన్మయసత్ నేను అంటే చెన్మయసత్ ఎవేర్ఫుల్ బీయింగ్ అది నేను అంటే ఇప్పుడు నేనుకి కర్మతో సంబంధం ఉందా లేదా ఉంది అంటే ఎలా ఉంటుంది ఆ కర్మ యొక్క ఫలాన్ని భోగించే భోక్తను నేను ఆ రకమైన సంబంధం ఉంటుంది లేదా ఆ కర్మను చేసే కర్తను నేను కర్త అనేది ఒక కారకము ఆరు అత్యంత ప్రముఖమైన కారకం కర్త ఎందుకంటే కర్మ కర్మ అంటే క్రియ క్రియ ఉందంటే ఆ క్రియను చేసే సాధనం ఒకటి ఉండాలి అది తృతీయ కారకం క్రియను చేసే కర్త ఒకటి ఉండాలి అది ప్రథమ కారకం మొట్టమొదటి కారకం సరే కర్తది తృతీయ తృతీయా విభక్తి కర్త కూడా వస్తుంది అనుకోండి కాబట్టి మొట్టమొదట అంటే నా అభిప్రాయం ప్రథమావిభక్తి కారకం అని కాదు మొట్టమొదటి కారకం ప్రముఖమైన కారకము కాబట్టి కర్మతోటి నాకు సంబంధం ఉంటుంది ఎలా ఉంటుంది నేను కర్తను అనే సంబంధం ఉంటుంది లేకపోతే కర్మ యొక్క కర్మకి ఫలం ఉంటుంది పక్కన ఆ ఫలాన్ని భోగించే భోక్తను నేను అని ఒక సంబంధం ఉంటుంది ఇప్పుడు కర్మణ్యకర్మ యొక్క సే నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంతకుముందు చెప్తాను ఇప్పుడు రెండు కేసులు ఉన్నాయి ఇక్కడ ఒక కేసు ఏమిటంటే దర్ ఈజ్ అన్ యాక్షన్ ఓకే ఈ యాక్షన్కి ఫలమేమి అని నేను చూసుకుంటా ఆ ఫలం నాకు కావాలి అంటే ఏమిటి ఫలమునందు తృష్ణ వచ్చినది సో యాక్షన్ రిజల్ట్ ఆ రిజల్ట్ని కోరేటువంటి మానవుని యొక్క విల్ పవర్ నేను భోక్తని అనే విల్ విల్ అండ్ దెన్ నా ఎప్పుడైతే కర్మ కర్మ యొక్క ఫలము ఆ ఫలాన్ని కోరేటువంటి విల్ ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో ఆ కర్మ యొక్క కర్తను నేను యాక్టర్ ఈ నాలుగు ఉంటాయి నేను మీకు అంతకు ముందు ఒకసారి ఆల్ ది ఫోర్ ఉంటాయి ఒక సిచ్యువేషన్లో ఏమిటా నాలుగును కర్మ యాక్షన్ దాని రిజల్ట్ ఆ రిజల్ట్ నాకు కావాలి అనే ఆకాంక్ష విల్ ద విల్ అంటే డిజైర్ ద డిజైర్ టు గెట్ ది రిజల్ట్ అండర్ ద డ్యూ ఇయర్ నాలుగు ఉంటాయి కావండి అది ఒక కేసు రెండో కేసుకి రండి యాక్షన్ నో రిజల్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిజల్ట్ అలాంటి యాక్షన్స్ ఉంటాయంటే ఉంటాయి జాగ్రత్తగా పరి పరిశీలిస్తే ఉంటాయి ఎందుకంటే కా దాని దాని పేరే కామ్యకర్మ ఇంకా అసలు ఇంకా కర్మకు ముందే కామనం ఉంది అక్కడ కాబట్టి రిజల్ట్ ఉంది కాబట్టి అక్కడ ఉండవు కామ్యకర్మను తీసి పక్కన పెట్టండి సపోజ్ ఓ పెయింటర్ ఉన్నాడు పెయింట్ వేస్తా పెయింటింగ్ వేస్తాడు పెయింటింగ్ వేసి ఆ పెయి నేను చక్కటి అందమైన చిత్రాన్ని పెయింట్ చేశానని సంతోషిస్తాను ఇంకొకడు ఈ పెయింటింగ్ని అమ్ముకుని పది రూపాయలు చూసుకుందామని ఇంకొకటి ట్రై చేస్తాడు లేకపోతే పేరు ప్రతిష్ట సంపాదిద్దామని ఇంకొకటి ట్రై చేస్తాడు నూనింటికి తేడా లేదు రెండింట్లో ఒక కేసులో యాక్షన్ రిజల్ట్ విల్ అండ్ యాక్షన్ ఉన్నారు ఇంకో కేసులో యాక్షన్ ఉంది కానీ రిజల్ట్ మీద వీడి దృష్టే ఉండదు అసలు దృష్టి ఉండదు భోగాకాంక్ష కలిగి దాన్ని కాదు అసలు అసలు ఆ దృష్టే పోదు దాని మీదకి రిజల్ట్ మీద దృష్టే పోదు ఆనందంగా కర్మలు చేసుకుంటూ పోవడమే కానీ ఈ చేసిన కర్మకు మనకేమిటి లాభం అనే అసలు ఆ కలగదు అసలు ఆ మైండ్కి ఆ రకమైన ట్రైనింగ్ వచ్చేస్తుంది ఆ డిసిప్లిన్ వచ్చేస్తుంది డిసిప్లిన్ అంటే లెర్నింగ్ అని వస్తాం ఆ లెర్నింగ్ వచ్చేస్తుంది ఏమిటి కర్మ మీద ప్రేమే కానీ ఈ కర్మ వల్ల మనకేం దక్కుతుంది అనే ఆలోచనే రాదు ఎప్పుడైతే రిజల్ట్ అనేది అసలు మీకు దృష్టిలో ఎప్పుడైతే లేదో ఆ మైండ్ సెట్లో లేదో విల్ ఉండదు ఎందుకంటే రిజల్ట్ నాకు కావాలి విల్ ఉండదు ఎప్పుడైతే రిజల్ట్ నాకు కావాలనే విల్ లేదో యాక్టర్ ఉండదు ఇప్పుడు ఈ కేసు యాక్షనే ఉంది విల్ లేదు రిజల్ట్ లేదు యాక్టర్ లేడు ఈ పరిస్థితికి అకర్మ అని అంటారు కర్మనే అకర్మ యాక్షన్ ఉంది బట్ భోక్త లేడు కర్త లేడు దిస్ ఈజ్ కాల్డ్ అకర్మ వాడు జ్ఞాని కర్మణ్ణి అకర్మ యొక్క ఇట్ ఈస్ ది యాక్షన్లెస్నెస్ ఇన్ యాక్షన్ సరిపడిందండి అది ఎవడ అంటే కర్తృత్వ భోక్తృత్వ సంబంధం లేకుండా కేవలము సాక్షిగా ఉండి కర్మని నడిపించడం ఇది నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తూ చూడండి నేను నడకకు వెళ్ళాను నడుస్తున్నారు జనరల్ గా నడుస్తుంటే జనులు ఏమనుకుంటారంటే జనులు ఏం చేస్తారంటే మనస్సుతో పది పది విధాలు ఆలోచిస్తూ ఉంటారు లేకపోతే ఎవరినో తోడు వేసుకుని వెళ్ళి వాడితో కదులు చెప్తూ నడిపిస్తారు నడిచి వచ్చేపటికి నేను ఇంత నడక నడిచేనని అలిసిపోయి కోల్గొడతాను జనరల్గా జరిగేది అది నడిచింది ఎవరు నేను నేను కడతాను ఈ నడక ఎందుకు అంటే గుండెకి ఆరోగ్యం కోసం నేను భోగుతాను గుండె ఆరోగ్యంగా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా భోగాలన్నీ అనుభవించవచ్చు ఇవి అవి భోజనాలు అవి చేయొచ్చు అందుకోసం భోగుతాను ఇవి కర్తా భోగుతా నడిచొచ్చాడు సపోజ్ మీరు దేహాభిమానం లేకుండగా దేహాన్ని పరిరక్షించాల్సిన పూచి ఉంది కనుక ఆరోగ్యం కోసం నడకకి వెళ్ళి నడిచేప్పుడు మీరేం చేస్తారంటే పక్కన తోడు పెట్టుకోవద్దు మీరు ఒంటరిగా వెళ్ళండి నడక్క తోడు మనిషి తోడుండకపోయినా మన ఆలోచనల్లో ఎవరి గురించో ఆలోచిస్తే వాడు తోడున్నట్టే సపోజ్ వీడు అరగంట నడిచి వచ్చాడు అనుకోండి అరగంట సేపు బావమృతి గురించి ఆలోచించాడు అనుకోండి బాగుమృతి తోడు ఉన్నట్టే వాడు పక్కన ఉన్నట్టే పక్కన ఉన్నట్టే లెక్క ఏమి ఫిజికల్ గా ఉన్నదానికి మనస్సుతో ఆలోచించిన తేడా ఏమీ అక్కడ ఉన్నట్టే కాబట్టి అలాగా కాదు మరి అలాగా అంటే స్టాప్ థింకింగ్ హౌ కెన్ వీ స్టాప్ థింకింగ్ యు పుట్ ఆఫ్ ది స్విచ్ కదా అంటే దేర్ ఈజ్ ఎ సీక్రెట్ గా ఏమిటంటే యు వాచ్ యాజ్ యూ వాక్ అది రహస్యం యాజ్ యూ వాక్ యూ వాచ్ ఏమిటి వాచ్ చేయడం చేయడం కాదు వాచ్ కళ్ళు మూసు కళ్ళు ఓపెన్ అయ్యి మెడిటేషన్ నడుస్తున్నప్పుడు మీ దృష్టి ఆ నడక మీద ఉంటుంది అంటే వాచింగ్ వాచింగ్ అంటే సాక్షి అని ఆ సాక్షి భావాన్ని పిక్చర్లోకి తీసుకురండి నడిచేప్పుడు ఇప్పుడు ఏమవుతుందో తెలిసినా నడక మెడిటేషన్ అయిపోతుంది కాబట్టి మెడిటేషన్ ఈజ్ నాట్ అన్ యాక్ట్ మెడిటేషన్ ఈజ్ ఏ క్వాలిటీ ఆ క్వాలిటీని మీరు నడకలోకి తీసుకురావచ్చు అప్పుడు నడక మెడిటేషన్ అయిపోతుంది భోజన చేస్తున్నారు మాట్లాడడం మానే ఎదురుకుండ కూడా పెట్టుకోద్దు పూర్వం వాళ్ళు ఎలా భోజనం చేసేవారు ఇలా పంక్తిలో కూర్చొని భోజనం చేసేవారు ఎదురు బోధులు ఉండి వారు కాదు ఎదురుకుండా వాడిని చూసుకుంటే డిస్ట్రాక్షన్ పక్కన ఉంటాడు కానీ ఎదురుకుండా ఉండడు పక్కవాడికి వేసి మాట్లాడద్దు వాడు మాట్లాడినా మనం సమాధానం చెప్పాం మౌనంగా ఉంటాం భోజనం టైంలో మౌనం ఏమంటే ఇప్పుడు ఏం చేయాలి అయితే ఆలోచిస్తూ భోజనం చేయాల ఆలోచించడం మానేయాలి అది అంటే మామూలుగా ఇప్పుడు భోజనం చేసేప్పుడు ఈ అవేర్నెస్ చెయ్యి ఆ పండో ఫలమో ఏదో తీసుకుని ముద్దో ఏదో తీసుకుని నోట్లో పెట్టుకుంటాము ఆ నోట్లో పెట్టుకుని చక్కగా నదిలి ఆరోగ్య శాస్త్రవేత్తలు కూడా ఇలాగే చెప్తారు నోట్లో పెట్టుకోవడం ఇంకొస్తూ ఉన్నాం నోట్లో పెట్టుకోవడం ఇంకొస్తూ ఉన్నాం కాదు చక్కగా నదిలి ఆ తినేది ఏదో కొంత ఆస్వాదించి దాన్ని ఆస్వాదిస్తూ అన్నం బ్రహ్మేట జగాజానా ఆ తింటున్న అన్నమే బ్రహ్మ అక్కడ వచ్చే రసానుభూతే బ్రహ్మ బ్రహ్మ అన్నింటిలోనూ బ్రహ్మ ఉన్నది విషయానందంలో కూడా బ్రహ్మే ఉన్నది బ్రహ్మానందమే ఉన్నది పంచదృషులో చేపట్ట ఉంది విషయానందే బ్రహ్మానందని కాబట్టి అది తింటున్నప్పుడు మనస్సుని దాని మీద కేంద్రీకరించి అవేర్ఫుల్గా మీరు తిన్నారనుకోండి అదే దాని అర్థం ఏంటో తెలుసునండి భోజనం మెడిటేషన్ అయిపోతుంది తాగేపుడు దృష్టి ఎక్కడో పెట్టి తాగేసామనుకోండి ఏదో అవుతుంది అలా కాకుండా తాగేపుడు అలా నీళ్లు త్రాగుతో ఆ నీళ్ళకి ఎఫెక్ట్ దాహం ఎలా తీరుతోంది ఆ నీళ్లు ఎంతటి ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి అవి ఎంత రుచిగా ఉన్నాయి అని అలా అవేర్ఫుల్గా నీళ్లు తాగారు అనుకోండి నీళ్లు తాగడం మెడిటేషన్ అయిపోతుంది మీరు మనస్సు పెట్టి పాఠం విన్నారనుకోండి పాఠం వినడం మెడిటేషన్ అయిపోతుంది నేను మనస్సు పెట్టి పాఠం చెప్పాను అనుకోండి ప్రేమతోటి పాఠం చెప్పడం మెడిటేషన్ అయిపోతుంది యూ బ్రింగ్ ది క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ టు ఎవరీ యాక్ట్ కాబట్టి నేను నడుస్తున్నప్పుడు తెలిజ్ యాక్షన్ నడకనే యాక్షన్ ఉంది కానీ వాట్ యా నేను యాక్టర్ని కాదు దేహము యాక్టర్ నేనేమిటి ఐఎం ది వాచింగ్ అవేర్నెస్ ఆ నడకలోకి ఒక కొత్త అంశం ఒకటి జతబడింది జతగూడిందే ఆ జతగూడిన అంశం ఏమిటి వాచింగ్ అవేర్నెస్ ఆ పరీక్ష పరీక్ష చూస్తూ ఉండే సాక్షి ఆ చూస్తూ ఉండే సాక్షి దానికి కర్మతో సంబంధం ఏమైనా ఉందా లేదు దానికి క్రియా సంబంధం లేదు ఎందుకంటే క్రియంతా ప్రకృతిలోనే జరుగుతుంది ప్రకృతి అంటే దేహము ఇంద్రియములు అది ప్రకృతి దేహేంద్రియాదుల్లో క్రియ ఉంటుంది సాక్షి ఎందు సాక్షిత్వమే కాని క్రియా సంబంధం ఉండదు అంచేత ఆ సాక్షికి అకర్మ అనిపారు కర్మన్ని అకర్మయ పశ్చే వాడు జ్ఞాని అని చెప్పాడు ఇక్కడ మీరు చెప్పండి ఆయన కర్మ సన్యాసం చెప్పాడా కర్మ ఫల సన్యాసము కర్తృత్వ సన్యాసము చెప్పాడా నడవడం మానేసి కూర్చోమన్నాడా లేకపోతే నడుస్తున్నప్పుడు వాచ్ఫుల్గా సాక్షిగా ఉండి కర్త కాకుండా ఉండమన్నాడా అది దట్ ఈస్ ది యాక్షన్లెస్నెస్ ఇన్ యాక్షన్ అంతేగాని నడవడం మానేసి ఇంట్లో చెప్పలేదు అది సీక్రెట్ సో కర్మని అకర్మ దానికి జ్ఞానం ఆ విధంగా చెప్పాడు అలా ఆరంభం చేశాడు అలా చేసి అలాగే ఎక్కడ ఎవరి సందర్భంలో అయితే కర్మలు జరుగుతూ ఉంటాయో సయుక్త కృత్స కర్మ కృత్ అని కూడా ప్రశంసించాడు అదే శ్లోకంలో ఆ విధంగా కర్మలు ప్రకృతి అనగా దేహేంద్రియాదుల జరుగుతూ ఉంటాయని నేను దేహేంద్రియాదుల కంటే ఆత్మ చైతన్య స్వరూపుడను కర్మలను సాక్షిగా దర్శించేవాడని తప్పిస్తే కర్మలను చేసే కర్తలు మాత్రం నేను కాదు అనేటువంటి స్పష్టమైన అవగాహన తోటి ఎవరు జీవిస్తాడో సహా యుక్స యోగి అంటే జ్ఞాని అని అర్థం తర్మ కృత ఈ వేదంలో చెప్పిన కామ్య కర్మలన్నీ చేసిన వాడికి ఏ ఫలం లభిస్తుందో అంతకంటే కూడా ఎక్కువ ఫలం వీడికి లభించేస్తుంది అంటే వీడు బ్రహ్మానందాన్ని పొందుతాడు అని చెప్పాడు తర్వాత ఇంకేం చెప్పాడు జ్ఞానాగ్నిద కర్మాణం అన్నాడు జ్ఞానం అనే అగ్ని కర్మలను దహించి వేస్తుంది అన్నాడు కర్మలను దహించి వేస్తుందంటే ఇంకా జ్ఞానం పుట్టిన తర్వాత ఇంకే కర్మలో చేయడు అని అర్థం కాదు అలా అర్థం చేసుకున్నాడు అర్జునుడు పొరపాటు అర్థం అది కాదు జ్ఞానం అగ్ని కర్మలను దహిస్తుంది ఎలా దహిస్తుందో తెలిసిన కర్మల వేం కట్టెలేం కావు దహించటానికి అంటే కర్మకి వీడికి ఉండే సంబంధం ఏంటి కర్తృత్వ భోక్తృత్వం జ్ఞానము దహించింది అంటే అర్థమేటో తెలిసినా అజ్ఞానము చేత కల్పితమైంది అయి ఉండాలి ఇదే మీరు తాడు చూసి పాము ఈ బ్యాటరీ లైట్ వేయగానే ఈ బ్యాటరీ లైట్ ఏం చేసిందంటే ఆ పాముని దహించి పాడ అంటే ఏమిటి మీకు ఏమర్థమైంది అక్కడ నిప్పు పెట్టి దహించిందని బూడిదిందని కాదు అక్కడ లే లేకపోయినా చేత దేన్ని ముందు నువ్వు ఆ అజ్ఞానాన్ని తొలగించేయడం ద్వారా అది లేకుండా అయిపోయినట్టు అయింది అది అది జ్ఞానము తగలబెట్టడం అంటే అలాగే కర్మలని జ్ఞానము దహించి వేసింది అంటే అర్థం ఏమిటి కర్మలన్నింటినీ పోవేసి నువ్వు వేసిందని కాదు దాని అర్థం ఈ కర్మలతో వీడికి సంబంధం ఉండేది నేను తప్పతను భోక్తను జ్ఞానం చేత ఆ సంబంధం తెగిపోయింది అంతే వెంటనే వీడు కర్మలుంటాయి అలాగే కర్మలు ఎక్కడికి పోవు కర్మలు నడుస్తూనే ఉంటాయి వెంటనే కర్మ సంబంధం లేకుండగా వీడు ఆత్మజ్ఞాన నిష్ఠుడిగా ఉండిపోతాడు ఆ విధంగా జ్ఞానాజ్ని కర్మాణం తమాహు పండితం బుధాహ అని శ్రీకృష్ణుడు ప్రశంసించాడు కానీ అర్జునుడు ఏమనిపించాడు కర్మల్ని వీటిపెట్టేయడమని వీడు భ్రమపడుతున్నాడు కర్మలు లేని స్థితి అని అనిపించిన తర్వాత మరోచోట జ్ఞానిని గురించి చెప్తా శారీరం కేవలం కర్మ కులవన్ అంటే ఆ జ్ఞాని ఒకప్పుడు జ్ఞాన బలముతోటి కర్మలు చేస్తున్న కర్మలు లేనివాడుగా ఉండొచ్చు అకర్మగా ఉండచ్చు లేదా జ్ఞానికి కర్మలు చేయాలనే నిష్ట విధి కూడా ఏమీ లేదు అలాంటి విధి కూడా ఏమీ లేదు కాబట్టి కర్మలన్నీ మానేసి కర్మలన్నీ మానేస్తే మరి మాట ఏమిటి భోజనానికి కావలసిన కర్మ ఏదో జరుగుతుంది కేవలం కర్మ కురవ అలా కూడా ఉండొచ్చు జ్ఞానం ఆ స్థితిని కూడా శ్రీకృష్ణుడు అక్కడ ప్రశంసించారు భగవాన్ మన మహర్షి లాంటి వాళ్ళు వాళ్ళు ఏ కర్మలు చేయకుండా ఉండిపోయారు కర్మలు చేసిన సందర్భం కూడా ఉన్నా వాళ్ళు కర్తలు కాదు అయినా చేయలేదు చేస్తూ కర్త కాకుండా ఉండడము జ్ఞానమే కర్త కాము కాదు ఏమీ చేయకుండా మామూలుగా ఉండడం కూడా జ్ఞానమే మరి భోజనం మాట ఏంటంటే శారీరం కేవలం కర్మ పొందే శరీరయాత్రకి సంబంధించిన కర్మలు మాత్రమే చేస్తారు అది కూడా జ్ఞానం ఒక లక్షణమే ఓతోడుతుంటారు తర్వాత ఎనిమిది చాలా లాభం పంచుతా ఎందుకంటే ఆత్మజ్ఞానం గురించి నీవు నాకు ఇది కావాలో అది కావాలని ఏది అలా ఏది ఇక రేట్ చేయటం లభిస్తుంది దానితోటి హృదయంలో ఆనందాన్ని పెట్టి ఈ సంతోషం అనేది ఒక ఇన్నర్ క్వాలిటీ బయట లభించింది ఎంత అనే బేసిస్ మీద ఉండదు ఇన్నర్ క్వాలిటీ ఒక సంతోషం అనేటువంటిది చీప్లో రూపాయ ఉంటుంది అయినా హృదయం నిండుగా ఉంది ఇంకోటికి జేబులో కోటి రూపాయలుంటాయి కానీ హృదయంలో పెద్ద వెలికి అనుభవానికి వస్తాయి పెద్ద వెలిక న్యూయార్క్ టైమ్స్ లో ఆశ్చర్యపడతాడు ప్రపంచంలో కల్లా ధనవంతుడు మన భారతీయుడు ప్రపంచంలో కల్లా ధనవంతుడు బిల్ గేట్స్ దాటిపోయాడు ఏదో ఒకసారి స్టాక్ మార్కెట్ బాగా పైకి వెళ్ళినప్పుడు బి దాటిపోయాడు మనవాడే కాంట్రడ్యూట్ చేశారు సరే బాగానే ఉంది వినయంగా చేశారు సంతోషం కానీ ఆ తర్వాత స్టాక్ పడిపోయింది స్టాక్ బాగా క్రాష్ అయిపోయింది క్రాష్ అయిపోయినప్పుడు ఈయన విలువ వాళ్ళు వాపోయింది ఏంటంటే ఓవర్ నైట్ స్టాక్ మార్కెట్ పడిపోయింది ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ కుప్ప నేను కెనడాలో ఉండగా అయింది నేను అక్కడ టీవీలో చూశాను కూడా ఇలా తల పట్టుకున్నా అది ఫోటో వేశాను అది కుప్పకూరిపోయినప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్ అంటే అయ్యో నిన్న రాత్రి ఆయన పడుకున్నప్పుడు ఆయన యొక్క సంపద విలువ రెండు వేల ఐదు రూపాయలు కానీ దురదృష్టవ శాతం తెల్లవారులు గృహస్థితి బాగుండ రెండు వేల కోట్లకి ఆయన సంపద అయ్యో పాపం అని రాశాడు వాడు ఈ వార్త ఏంటి రెండు వేల ఐదు వందలు కాదు రెండు వేల ఐదు వందలు కాదు ఇరవై ఐదు వేల కోట్లు రెండు లక్షల యాభై వేల కోట్లు కోట్లు ఆయన ఆయనది లక్షా పాతికి కోట్లకు పడితే పాపం ఎంత నష్టపోయలేదు ఎంత ఎంత నష్టపోయాను తెల్లారు లేచండి ఇది పాతికి వేల రూపాయలు నష్టపోయాను నేను ఇది ఎలా ఆ మిత్రులతో కానీ ఉండాలి ఆయనకి బోనస్ ఇచ్చాను బోనస్ ఇస్తే ఆయన విచ్చిస్తున్నారు అందుక బోనస్ ఇస్తే ఎందుకు ఇచ్చిస్తాం పదహారు వందల రూపాయలు బోనస్ ఇచ్చారు కదా ఎందుకు దిక్షిస్తున్నామని అడిగారు పదహారు వందలు ఇచ్చేవారు బోనస్ ఇస్తారు అంటే ఆయన అన్నాడు పదహారు వందల్లో ట్యాక్స్ డిడక్షన్ మూడు తీసేసి ఇచ్చారు అందు చెప్పారు కాబట్టి లభించిన పదమూడు వందలకి సంతోషం కాదు పోయిందని వీడు భ్రమపడ్డా అది ఏం పోలేదు అది ఎలాగే గవర్నమెంట్ పోయింది పోవడం ఇంకా మంది కాదు అది అంకేతనే గవర్నమెంట్కి పోయింది అది మనదని అనుకుని గవర్నమెంట్ కూడా తీర్చేసుకున్నాడు అనుకుంటే దుఃఖం అది మంది కాదనుకుంటే దుఃఖం పోయిందని అనుకున్నటువంటి మూడు వందల మనిషి ఆ సంతోషం అనేది నిందిదనం అది హృదయంలో ఉండాలి ఆ నిండుదనం హృదయంలో ఉంటే మీకేమవుతుందో తెలిసిన బ్రెడ్ దొరికిందనుకోండి తినడానికి బ్రెడ్ తింటూ అబ్బా ఏమి తిన్న భగవంతుడు బ్రెడ్ ఇచ్చారు అని ఆనందం కలిగింది నిజన్నాం ఆ బ్రెడ్ పిచ్చిందో కూడా ఉంటుంది ఆ నిండితన లేదనుకోండి ఫస్ట్ క్లాస్ ఇడ్లీలు తింటూ జోసు కూడా ఉంటే బాగుందని బాధపడతాం ఈ యాభి ఈ దురాశ దానికి అంత కాబట్టి ఈ లోకల్లో ఎలా ఉంటుంది ప్రేమిస్తుంటే మనం కోరికలు కొడుకుంటూ ఉండాలి నీకు తీసుకోవడం కోసం వర్క్ చేస్తూ ఉండాలి మోర్ మోర్ వెల్త్ని మనం క్రియేట్ చేస్తూ ఉండాలి అని ఇలాగే చెప్తాను ఎకనామ శ్రీకృష్ణుడు అలా ఎందుకు చెప్తాడు శ్రీకృష్ణుడు ఏదిచ్చా లాభ పంచు హృదయం ముందుగా పెట్టుకో నీకు ఈశ్వరుని అనుగ్రహం ఎదురించా అంటే ఈశ్వరే ఈశ్వరేచ్ఛ చేత ఎంత లభిస్తే దానితోటి నిండుగా గొప్పకు అంటే అర్థమేమిటి కర్మలను చేయక్కర్లేదని చెప్పినట్టుగా అర్జిస్తోంది కదా అలా చూసుకునే వాడికి అలా ఉన్నట్లు లెక్క అర్జునుడు అలా చూస్తున్నాడు ఇదిగో కర్మలు చేయక్కర్లేదు అంటున్నాడు ఎందుకంటే కర్మ చేయాలంటే కోరిక ఉండాలి కోరుకుండాలంటే సంతోషం ఉండకూడదు సంతోషం ఉంటే కోరుకుండదు కదా కాబట్టి ఎదుర్చాలాభ సుష్ట అనేదాన్ని కూడా కర్మ సన్యాసానికి అన్వయించాలి అలా అన్వయించుకున్నాడు అర్జునుడు అన్వయించుకుని ప్రశ్న వేస్తున్నాడు తర్వాత బ్రహ్మార్పణం బ్రహ్మ హవిండి మీరు ఒక అగ్నిహోత్రం పెట్టండి అక్కడ ఇత కలుతుంది మధ్యలో అగ్ని రేయండి తూర్పు వేసి కూర్చోండి తుక్కు పరచండి సమిధులు నెయ్యి తీసుకురండి మీరు నిలబడండి తుర్కులో నెయ్యి నింపండి మంత్రంతో హోమం చేయండి అంటే కర్మ అవుతుంది అలా ఆయా లేచి సూర్యుడికి నమస్కారం చేయబోయ్ అయితే అగ్నిహోత్రంలో రెండు పుత్రం నెయ్యే మంత్రంతో హోమం చేయబోయ్ అని అన్నారనుకోండి అంటే ఎందుకంటే అగ్నిహోత్రం బ్రహ్మే నేను హోమం చేయాల్సిన చెయ్యి బ్రహ్మే స్కూ బ్రహ్మే నీయ్యూ బ్రహ్మే ఈ హోమం వల్ల లభించే స్వర్గము బ్రహ్మే ఇంకా వాడేమి హోమం చేస్తుండే ఇంకా దాంట్లో కర్మేమిందండి కర్మేం లేదు కర్మ మీద ఒక పెద్ద ఆఘాతం కర్మ చేస్తే లభించే స్వర్గం అక్కడుంది అది నాకు కావాలి అది లేకపోతే నాకు లోటు అది లభిస్తే నాకు నిండు అని వీడు అనుకుంటే కర్మ చేస్తాడు కాని అది బ్రహ్మే ఇది బ్రహ్మే నేను బ్రహ్మే ప్రాణం ఉన్నది బ్రహ్మే ప్రాణం లేనిది బ్రహ్మే అంటే వాడు ఏం కర్మ చేస్తాను అగ్నిదేవత వేరే ఉంది సూర్యదేవత వేరే ఉంది చంద్రదేవత వేరే ఉంది అంటే వాడు ఏదో ఇటోదండం అటోదండం పెట్టి పూజ పూజ చేస్తాడు కానీ ఈ దేవడే వాళ్ళు వేరువేరుగా లేరు అంతా ఏకం పాకం సర్వం కలిగడం బ్రహ్మ అంటే వాడు ఏం కర్మ చేస్తాడు అది కాబట్టి బ్రహ్మార్పణం అనే శ్లోకము అది కర్మ మార్గం మీద ఒక ఆఘాతము వంటిది అని అర్జునుడు అనుకుంటున్నాడు అలాగేం కాదు అది అలాగే బ్రహ్మపడుతున్నాడు కాబట్టి ఇదంతా మళ్ళీ చూద్దాము కాబట్టి అర్జునుడు వాక్యాన్ని చూసి ఇది కర్మ సన్యాస వాక్యము కానీ కర్మ వాక్యంలా ఉందా కర్మ సన్యాస వాక్యంలా ఉందో కర్మ సన్యాస వాక్యమే తర్వాత కర్మజాన్ వృద్ధి సర్వాన్ అనే తోట ఉంది శ్లోకం ఈ యజ్ఞాలన్నీ ఉన్నాయి ఈ ఒళ్ళు హోరం చేసుకుని కర్మ చేస్తే పుడతాయి ఈ యజ్ఞాలు కర్మ నుంచి పుట్టినవే కానీ ఆత్మ నుంచి పుట్టినవి కావు అని చెప్పాడు నటు అంటే అది కర్మని నిరాకరించే వాక్యంలాగా మనకి కనపడుతుంది తర్వాత సర్వం కర్మాచల జ్ఞానే పరిసమాప్త్యే కర్మలు పూర్ణంగా నిశ్చేషంగా వెళ్లి జ్ఞానంలో విలీనమైపోతాయి అని చెప్పాడు అంటే కర్మలను నిరాకరించి జ్ఞానానికి పట్టంగా తినట్టుగా మనకి కనపడుతుంది జ్ఞానాగ్ని సర్వ కర్మా ని భస్మ సాత్ కురుతేజున అది జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం ఇంకోసారి చెప్పాడు యోగ సన్యస్త కర్మాణం యోగము అంటే జ్ఞానము యొక్క ప్రభావంతో కర్మ సన్యాసం చేశాడు అని చెప్పాడు జ్ఞానము యొక్క ప్రభావంతో కర్మ సన్యాసం అని చెప్పాడు కానీ ఫిజికల్ గా కర్మ సన్యాసం అని చెప్పలేడు కానీ అర్జునుడు ఆ జ్ఞానము యొక్క ప్రభావంతో కర్మ సన్యాసం అనే మాటలో జ్ఞానము యొక్క ప్రభావము తీసేసి కేవలం కర్మ సన్యాసాన్ని పట్టుకున్నాడు పట్టుకుని ఈ వచనాల ద్వారా శ్రీకృష్ణుడు కర్మలని విడిచిపెట్టేయమని చెప్పాడు అని అనుకుంటున్నాడు అనుకుని కృష్ణవచన నిజానికి కర్మలని విడిచిపెట్టమని చెప్పలేదు శ్రీకృష్ణుడు పైగా జ్ఞాని కూడా కర్మల్ని చేస్తేనే బాగుంటుంది లోకహితం కోసం అని చెప్పాడు కర్మలని చేయమని చెప్పినవాడు శ్రీకృష్ణుడు వీలు పెట్టమని చెప్పలేదు కానీ దీన్ని నన్ను నిలు పెట్టాలనే హడావిల్లో రహస్యం ఏంటంటే చెప్పినవాడు ఏ దృష్టితో చెప్పినా వినివాడు ఆ చెప్పిన వాక్యాలని తన మనస్సుకి నచ్చే విధంగా అన్వయించుకుంటాడు ఇప్పుడు అర్జునుడికి ఏమిటంటే ఆ మూడ్ ఎలా ఉందంటే అర్జునుడి మూడు ఈ యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోదామనే మూడ్ లో ఉన్నాడు ఎలాగంటే వాలంటరీ రిటైర్మెంట్కి అప్లికేషన్ పెట్టి కూర్చున్న వాళ్ళగా ఉంటాడు ఈ విఆర్ఎస్ అప్లికేషన్ పెట్టిన వాడు వాడిని ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఇంకెందుకు అప్లికేషన్ పెట్టాం కదా పోయి వాళ్ళని ఇంకెందుకు మమ్మల్ని హింస పెడతారు వాళ్ళు మానేస్తారు చేసి ఆ మూడ్ ఉన్నాడు అందుకోసం శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతి వాక్యంలో ఆ కర్మ సన్యాసం అనేది ఫోకస్ లో కనపడుతూ ఉంటుందట కాబట్టి ఇలా కంక్లూడ్ చేసుకున్నాడు ఇన్నిసార్లు శ్రీకృష్ణుడు కర్మత్యాగాన్ని నాకు బోధించాలి అని అనుకున్నాడు తర్వాత సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత నిత్యనైన వచనేనా యోగంచ ష్ఠాన లక్షణం అనుతిష్టవాన్ ఇన్ని వాక్యాలలో కర్మ త్యాగాన్ని బోధించిన శ్రీకృష్ణుడు ఆఖరికి వచ్చేప్పటికీ ఏమన్నాడు హే అర్జున లే లేచి నిలబడు నిలబడి కర్మయోగాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా అనుష్ఠించు అని చెప్పాడు ఇది ఎలా ఉందంటే జ్ఞానం ద్వారా గొప్పది కర్మలో ఏముంది కర్మ అది బంధహేతువు జ్ఞానమే మోక్షానికి మార్గం తీసుకున్నాడు కాబట్టి అలా కూర్చుంటాడు లేదు నిలబడి కర్మ చేయటం మొదలుపెట్టం అని చెప్పినట్టు అది విన్నవాడికి అది అందులో వినీవాడు ఎలాంటి వాడు ఈ కర్మలు నా వల్ల కాదు బాబోయ్ నేను ఇంకా కాళ్ళు దాచి కూర్చుంటాననే ధోరణిలో ఉన్నాడు చాలా మంది ఏమనుకుంటారంటే సన్యాసము చక్కటి ఎస్కేప్ కింది తీసుకుంటాడు అది తెలియకుండానే మనకి తెలియకుండానే మన మనస్సులో అటువంటి శోభనాధ్యాస నిర్మాణం అవుతుంది ముఖ్యంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే సన్యాసం ప్రేమని కలిగిస్తాయి ఇప్పుడు ఎలా ఇప్పుడు ఒక యంగ్ లేడీ ఉందనుకోండి యంగ్ లేడీ ఏదో ఎస్ఎస్ఎల్సీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉద్యోగం లేకుండా ఏదో పది మీద బంధువుల్లో చూడడానికి హాస్పిటల్కి పదిసార్లు వెళ్ళొచ్చిందనుకోండి మనం కూడా ఆ తెల్లటి వస్త్రాల్లో ఆ అందమైనటువంటి నర్సులాగా మనకి ఉద్యోగం దొరికితే బాగుండదు అని అనిపిస్తుంది ఆ వాతావరణంలో అలా అనిపిస్తుంది పదిసార్లు ఆ నర్సులను అందరినీ చూసుకుంటే వాళ్ళు హాస్పిటల్లో వాళ్ళు దే ఆర్ ది ఇంపార్టెంట్ పీపుల్ అండ్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అప్ టు దామ్ ఆ స్థితిలో ఈ అమ్మాయి వెళ్ళొస్తే నాకు కూడా ఈ ఉద్యోగం దొరికితే బాగుంది అనిపిస్తుంది అలాగే ఈ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి పెద్ద పెద్ద సంస్థలు ఆ లోపలికి వెళ్తే మహాభోగాలతో నుండి ఉంటాయి కొంచెం ఖరీదైన భగవంతులు ఉంటాయి మాములు మీరు గృహస్థితికి వెళ్ళారనుకోండి ఏదో నాలుగేళ్ల క్రితం వేసిన పెయింట్ కొత్త పెయింట్ ఇంకా వేయలేదన్నట్టుగా ఉంటుంది కానీ ఈ ఆశ్రమానికి వెళ్తే మెలమెల మెలిసిపోతూ ఉంటుంది ఇది పెద్ద విద్యురం చాలా ఖరీదుగా ఉంటాయి దేనికి లోటు ఉండదు కార్లు ఉంటాయి ఎయిర్ కండిషనర్లు ఉంటాయి భోజనశాల ఎలా ఉంటుందో తెలిసినా ఏ గృహస్థు మిలియన్ అయ్యి మాత్రమే మెయింటైన్ చేయగలుగుతాడు అలాగా అలాగే మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంటుంది కిచెన్ ఎక్విప్మెంట్ తర్వాత కూరలు ధరలు పెరిగే అనేటువంటి ఉండదు ధరలు పెరిగాయని గృహస్థులు కానీ ఆశ్రమాల్లో ఆ గెంగళదు అంత ఖరీదైనటువంటి తాజా కూరలు వచ్చేస్తూ ఉంటాయి ఎవరికి ఏది కావలస్తే అది మహాభోగప ఉంటుంది అది చూస్తాడు అక్కడ ఎవళ్ళు ఉంటారు సన్యాసులు ఉంటారు సాధువులు కనబడతారు ఈ సాధువులు ఎలా ఉంటారు ఏమో మంచి ఖరీదైనటువంటి సిల్కన్ వస్త్రాలు వేసుకుంటారు మంచి ఇలాగ మిగనగలు అడుపుతో ఎలా ఉంటారంటే పుష్టిగా హ్యాపీగా ఉంటారు పుష్టిగా హ్యాపీగా ఉంటారు తర్వాత అక్కడ వాతావరణంలో అందరూ వీళ్ళకేసి చూస్తూ దండాలు పెట్టేస్తూ ఉంటారు ఈ వాతావరణంలోకి వెళ్తాడు వెళ్ళగానే బ్రహ్మ అర్పణం బ్రహ్మ హరి ఇవన్నీ ఉంటాడు కర్మ సన్యాసం కర్మత్యాగం ఇవన్నీ ఉంటాడు అప్పటిదాకా కర్మలు చేసి చేసి విసిగెత్తు ఎవరు అన్ని రమో చేస్తూ ఉంటారు అదేమో ఫలించినవి ఫలించినట్టు వేణి వేనట్టు వీళ్ళు హోనమై ఉంటాడు దాని తర్వాత పదిసార్లు వీళ్ళ చుట్టూ తిరిగేప్పటికీ మనం కూడా సన్యాసం తీసుకుంటే బాగుండదు ఐడియా వస్తుంది ఈఆర్ఎస్ అంటుంది వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ అప్లై చేయను అంటే దీన్నే శోభనాభ్యాస అంటారు ఎందుకంటే ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం డబ్బులు ఈ డబ్బులను ఎలా కట్టుబట్టాలో తెలీదు మళ్ళీ ఉద్యోగం చేసి ఇది సంపాదించినప్పుడుకి ఖర్చు అవ్వలేదు వాళ్ళు బ్యాంకులో పడి ముతున్నాయి మళ్ళీ ఇంకో ఉద్యోగం చేసి మళ్ళీ ఏం సంపాదిస్తాం అయితే ఏం చేద్దాం సన్యాసం తీసుకుంటే హైగా ఉంటుంది అని అలా తీసేసుకుంటారు కూడా ఇచ్చి వాళ్ళు ఇచ్చేస్తారు కూడా వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఏవో స్కీములు ఉంటాయి ఆ స్కీములకి పనిచేయడానికి హ్యూమన్ మెటీరియల్ కావాలి ఫిజికల్ మెటీరియల్ వచ్చేస్తూ డిజిటల్ మీడియాలో ఎందుకు వస్తుంది ఇట్ ఈస్ ది రిచ్ మ్యాన్స్ గిల్ట్ ఈస్ ది రిచ్ మ్యాన్స్ గిల్ట్ ఫిలాల్ ఇస్ ది రిచ్ మ్యాన్స్ గిల్ట్ డబ్బున్నవాడు ఏం చేస్తాడంటే ఎంతో కొంత చెప్పులు రాసి డబ్బు పారస్తూ ఉంటాడు సాధువులు మొహాన్ని పారస్తూ ఉంటాడు వీళ్ళు సాధువులు ఏమైనా వర్ణిస్తారో సభాముఖంగా అబ్బా ధనమంతే సమర్పణ ధనానికి బోధులు ధర్మబుద్ధి కూడా ఉండాలి చూడండి ఆయన ఎంత ధర్మాత్ముడు వాళ్ళని ప్రశంసిస్తారు గునే ప్రశంసిస్తారు కానీ అందరూ మిస్ అయిపోయిన పాయింట్ ఏమిటంటే వైషుడ్ హీ బి రిచ్ ఇంది ఫస్ట్ ప్లేస్ కరప్షన్ ఇట్ ఈస్ కరప్షన్ టు బి రిచ్ ఇట్ ఇస్ కరప్షన్ అంటే ఏమిటి బాహ్యం ముందుండే ప్రకృతిలో మమేకం అవడమే కదా రిచ్ అవ్వడం అంటే ఇట్ ఇస్ నాట్ ఏ కరప్షన్ ఇట్ ఈజ్ ఏ కరప్షన్ ఆ కరప్షన్లో ఉంటాడు వాడు వీడి సాధువు వీడు వీడు ఆత్మస్వరూపనిష్టతో ఉండదా అని శాస్త్రీయం చెప్తూ ఉంటే అదంతా గాలికి వదిలిపెట్టేసి ఏవో స్కీములు వేసుకుని ఆ స్కీములకు కావాల్సిన జనాల్ని పోగేసుకుంటూ డబ్బుల్ని పోగేస్తూ ఉంటాడు పని చేసే మనిషి దొరకడం కష్టం డబ్బులు దొరకడం తెలిసిన నేను అనుభవం మీకు చెప్తున్నాను మనిషిలేముందండి డబ్బులేముందండి డబ్బు ఎంత కావాల్సినంత వస్తుంది మీకు ఎంత కావాలో చెప్పండి నేను తీసుకొస్తాను అక్కడ అక్కడ నిలబడి పని చేసే మనిషిని చూపించండి నాకు మనిషి దొరకడండి డబ్బు డబ్బు ఏ ఉంది డబ్బు తీసుకురావచ్చు మీరు పాతికి మేలు ఇస్తూ కొని పాలవచ్చు ఎవరో దానం చేస్తారు కొని పారేస్తాం అక్కడ కొంచెం రికార్డు చేసి మనిషి దొరకడమే ఎప్పుడూ కష్టం కాబట్టి అలా వాడికి సన్యాసం ఇచ్చి పారేస్తే ఇంకా వాడు పలు ఉంటాడు ఎక్కడికి పోవడం ఎందుకంటే కమిటీ అయిపోతాడు తేలు పుట్టిన దొంగలాగా తేలు పుట్టిన దొంగ సాగుతుంది కదా వాడు చాలా గొప్ప సాగుతుంది వాడు వేలు పెడతాడు దాంట్లో పెరుగుతున్నా మీరు ఈ కథ అవిఘ్నేశ్వరుడు బొడ్డులో వేలు పెడతాడు దాంట్లో తేలు ఉంటుంది అది కుడుతుంది అది కుడితే పొట్టవాడు ఎలా కూడా వీడికి భేషజం ఎందుకంటే ఎందుకు పెట్టేవరా వేలు బుద్ధి లేదా పక్కవాడు అందుకోసం ఈ నొప్పిని సహించుకుంటూ ఆ వేల్ని తీసి ముగ్గు దగ్గర పెట్టి ఆ ఇది సంపగ వాసన వస్తుంది అంటే అని చెప్తాడు ఎందుకంటే పక్క వాళ్ళు కూడా జరగొట్టాటాడు వాడే చేస్తాడు ఇటు చూసేటు చూసి ఎవరో చూడనప్పుడు మళ్ళీ దాంట్లో వేలు పెడతాడు మళ్ళీ తేలు కుడుతుంది ఆ వాడు ఆ తేలు కుట్టినటువంటి వాడు మాట్లాడు అలా ఊరుకుంటాడు లేకపోతే తేలు కుట్టిన దొంగ అంటే వాడు కన్నం వేయడానికి వస్తాడు తేలు కుడుతుంది నోరు పూసు ఊరుకుంటాడు గొడవకి అలాగే నోరు పూసు కూరుకుంటాడు ఎందుకంటే ఈ సన్యాసం తీసుకున్నాడు మళ్ళీ వాపసు రాలేడు కదా దాంట్లో ఇవ్వడు అది అలాగా ఆకర్షణీయంగా కనపడుతుందనిపిస్తే సో అలాంటి పొరపాటు చేసేయబోతున్నాడు అర్జునుడు అయితే అలాంటి పొరపాటు చేయకూడద సన్యాసము అంటే జ్ఞానరూపమైన సన్యాసము అంటే ఏమిటి చిత్త త్యాగ సంసార త్యాగ నువ్వు పెళ్ళం బిడ్డల్ని వదిలిపెట్టేసి ఋషికేశ్డు కూర్చుని కషాయం కట్టుకుంటే సన్యాసం అయిపోలేదు చిత్తత్యాగ ఏమ సం సంసార త్యాగ చిత్తంలో సన్యాసం చేయాలి అది చేయగలిగితే చిత్తత్యాగం చేస్తే ఋషికేశు వెళ్ళక్కర్లేదు కాషాయం కట్టక్కర్లేదు ఇంట్లో కూర్చొచ్చు చిత్తత్యాగం లేకపోతే ఋషికేశు వెళ్ళినా కాషాయం కట్టినా అంత మాత్రమే ఆ కట్టిన కాషాయం వీళ్ళు సరైన మార్గంలో నడిపిస్తే కృతార్థుడే ఒకప్పుడు ఏమవుతుందంటే కాషాయం కట్టాక వీళ్ళు వివేకం వస్తుంది మంచిది ఒక చోరు ఉన్నాడు వాడు రాజుగారి అంతఃపురంలో చోరీ చేశాడు చోరీ చేసి ఆ నగల పట్టుకు తనిపోతున్నాడు వెనకాల నుంచి రాజభట్టణం తరువుకొస్తున్నాడు ఈ లోపల పరిగెత్తుకు వెళ్తుంటే అడవి మార్గంలో పరిగెత్తుకు వెళ్తుంటే ఫుట్పాత్ లో అక్కడ ఒక కుటీ ఒకటి కనుకుంటున్నాడు ఆ కుటీలో సాధు ఉండేవాడు ఖాళీ పుల్లేడు ఖాళీగా ఉన్నాడు ఆయన భిక్షకు వెళ్ళాడు చాలా ఏదైనా వేసుకుంటాడు వీడు ఏం చేశాడు ఈ రాజభటు నుంచి ఎలా పారిపోవాలో అర్థం కాలేదు వాళ్ళు వచ్చేస్తున్నారు ఆ కుటీలో చూడాడు అక్కడ దాము కుంజుకోవట్లేదు నేను దాముకుంటాడు కానీ అక్కడ దండ మీద ఆరేసిన కాషాయాలు ఉన్నాయి దమ్ముని ఈ ప్యాంటు సర్టు పారేసి ఆ ప్రజల వెనకాల పారేసి ఆ కాషాయం గప్పుడు కూర్చుని ఇలా కూర్చుని రాము రాము అంటే వ్యక్తం ఈ లోపల వాళ్ళు రాజభటలు వచ్చారు వచ్చి స్వామీజీ ఈ దొంగ ఎవడైనా ఇటు చేసి వచ్చాడో చూసారా అడిగితే లేదు చూడలేదు నేను అలాగా ఎవరో చప్పుళ్ళు వినపడ్డాయో అటు వెళ్ళిపోయి ఉంటాడు అని అబద్ధం చెప్పేశాడు వాళ్ళు దండం పెట్టేసి నమస్కారం స్వామిజీ థ్యాంక్ వెరీ మచ్ అని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెతుక్కుంటూ ఈ లోపల సేనాపతి వచ్చాడు సేనాపతి వచ్చి ముందు ఈ వెతుకుతున్న వాళ్ళు ఎంతవరకు తెలుసుకోవడం కోసం సేనాపతి వచ్చాడు వాడు ముందు ఈ సన్యాసిని చూసి స్వామీజీ నమస్కారాన్ని పాదాభివందనం చేసి నేనేదో పనిలో ఉన్నాను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు ఈ లోపల మంత్రి వచ్చాడు పాదాభివందనం చేసి వెళ్ళిపోయాడు రాజు ఇచ్చాడు పాదాభివందనం చేసి వీళ్ళందరూ వెతుకుతున్నారు వాళ్ళు వస్తారు నేను మీ సన్నిధిలో కూర్చుంటాను అని రాజు అన్నాడు అంటే అప్పుడు వీడు రాజా ఆ నగలు ఎక్కడున్నాయో నేను చెప్తాను మీరు వెతికించడం మానే ఉందంటే అప్పుడు రాజా ఆశ్చర్యపోతాడు అప్పుడు అందరినీ పిలిపిస్తాయి అప్పుడు రాజా ఇతను ఏం చేస్తాడంటే ఈ సాధువు అక్కడ మూత చూపిస్తాడు అదిగో అక్కడ దానికి ఎంత దాచర్యం అవుతుందంట అవి చేస్తాను ఉంటాయి అక్కడ అయితే బాబా ఈ సాధువు అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు ఈయన నగలో ఇక్కడ దొరికిట్లా చేసేసాడు అని రాజు ఆ సంతోషపడిపోయి మహారాజా మహాత్మ దొంగతనం చేసిందో ఎవరో చెప్పండి అంటే నేనే అంటాడు అంటే రాజు ముక్కు మీద మీరే నా అవును నేనే నేనే దొంగి దొంగిలించి ఈ కషాయం కట్టుకుని కూర్చున్నాను అంటే అప్పుడు మంత్రి రాజు ఆశ్చర్యపోయి అంటారు ఎందుకని నువ్వు మేము నువ్వు నువ్వని మేము అనుకోలేదు మాకు ఎక్కడున్నాయో తెలుగు నీకు దండాలు పెట్టిపోతున్నాం కదా ఎందుకని నువ్వు అలాగా చేసేవని ఆశ్చర్యపోయి అడుగుతావు అయితే అతను నటిస్తేనే అంతటి మహిమ ఉన్నదే ఇక నిజంగా సాధువునైపోతే ఇంకెంతటి మహిమ ఉంటుందో అని నాకు ఆ కొద్ది అలా అనిపించింది అందుకోసం నేను నిజంగా సాధువుని నిశ్చయం చేసుకున్నాను దానికి మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే సత్యాన్ని అంగీకరించడం ఫస్ట్ స్టెప్ సాధువు అవ్వాలంటే నేను అపహరించాను ఇవి కోని మీ వస్తువు మీకు ఇచ్చే నా తప్పును నేను ఒప్పేసుకోవటం ఫస్ట్ స్టెప్ అది సాధు సో మీరు ఇచ్చే పనిష్మెంట్కి నేను సిద్ధంగా ఉన్నాను అంటే అక్కడ రాజేమంటాడో తెలిసిన అయ్యా మీకు ఇచ్చే పనిష్మెంట్ ఒక్కటే మేమందరం కూడా మీకు చేతి వ్యక్తి మొక్కుతున్నాము అని కాబట్టి సాధువు ఒక శోభనాభ్యాస చేత సన్యాసం తీసుకున్నా వాడు యథార్థమైన సన్యాసిగా ఎదిగే అవకాశం లేకపోలేదు ఉంది కానీ వేరుగా ఉంటుంది ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడు కర్మల్ని విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకోమని చెప్తున్నట్టు భ్రమపడ్డాడు అర్జునుడు ఆయన అలా చెప్పలేదు ఆయన ఇంట్లోనే ఉండు కర్మయోగాన్ని చేసుకోమని చెప్పాడు కానీ భోక్తృత్వాన్ని విడిచిపెట్టు ఆ తర్వాత కర్తృత్వాన్ని విడిచిపెట్టు అదే యథార్థమైన కర్మ సన్యాసం ఫిజికల్గా యాక్షన్స్ని విడిచిపెట్టడం కర్మ సన్యాసం కానే కాదని కూడా చెప్పాడు ఆయన అయినా అర్జునుడు తనకు కావలసిన విధంగా దాన్ని అన్వయించుకున్నాడు అర్జునుడు ఆనాడు తనకు కావలసిన విధంగా అన్వయించుకుని కర్మల్ని విడిచిపెట్టడమే ధర్మం అని అనుకున్నాడు ఆనాడు అర్జునుడు అనుకున్నట్టుగానే ఈనాడు కూడా సమాజంలో అనుకుంటూ ఉంటాడు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆ రకంగానే నడుస్తాయి అలా అనుకుని కర్మల్ని విడిచిపెట్టి వచ్చి కాషాయంగా కూర్చున్న వాళ్ళే నడిపిస్తూ కిచెన్ కి ఇన్ఛార్జ్ ఒకడు వచ్చిపోయి వాళ్ళకి ఇన్ఛార్జ్ ఒకడు డొనేషన్స్ కి ఇన్ఛార్జ్ ఇంకొకడు కాబట్టి కర్మయోగము జ్ఞానయోగము వాటి యొక్క సీక్రెట్ ని జాగ్రత్తగా పట్టుకోవడం చాలా క్లేషంతో కూడిన విషయం చాలా క్రిటికల్ ఆస్పెక్ట్ ఇది మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణ నమద పూర్ణం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణశ్షర్ణమాద పూర్ణమిష్యూ శాంతి తిష్యాం